శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేకమనబడు ద్వితీయ ప్రకరణం యొక్క ఉపసంహారంలోకి వచ్చాము నూరు శ్లోకాలు తెలుసుకున్నాము ఇప్పుడు నూట ఒకటవ శ్లోకానికి అవతారిక తొంభై అంకం నన్ను ప్రమాణ సిద్ధస్య సత్వభేదస్య అవజ్ఞ అనుపన్నా ఆహా అవజ్ఞాతమితి పూర్వ శ్లోకంలో పంచమహాభూతముల యొక్క వివేచన ద్వారా సద్వస్తువు యొక్క నిర్ధారణ చేయబడింది అద్వితీయము అఖండము ఏకరసము అనేటువంటి అద్వైత వస్తువు యొక్క నిర్ధారణ చేయబడింది ద్వైతము నిషేధం చేయబడింది అప్పుడు పూర్వపక్షం నాడు ద్వైతవాదులందరూ కూడా వారి వారి మతానుసారంగా ద్వైతము సత్యము అని అంటూ ఉండగా వారిని నిరసన చేయకుండాగా అద్వైత సిద్ధి ఎలా అవుతుంది అని పూర్వపక్షి శంక చేస్తే వారు వ్యవహారిక రీత్యా ద్వైతాన్ని సత్యమని అని చెప్తే మాకేమి ఆపత్తి లేదు ఎందుకు మేము కూడా వ్యవహారికంగా ప్రపంచం లేదని అనడం లే ప్రపంచం ఉంది కానీ పారమార్థికంగా మిథ్యా ఉన్నది అత్యంత అభావం ఉన్నదని మేము చెప్తున్నాం అంతేగాని వ్యవహారిక ప్రపంచాన్ని మేము నిషేధం చేయడం లేదు కదా అలాంటప్పుడు వారిని నిరసించేటువంటి ప్రయత్నం మేమెందుకు చేయాలి వాళ్ళు కూడా వ్యవహారికంగా ఉండదు అంటున్నారు మేము కూడా వ్యవహారికంగా ఉండదు మరి వివాదమే లేదు అలాంటప్పుడు వారిని ఎందుకు నిరసన చేయాలి అని ఈ విధంగా సంబంధన చెప్పాడు అప్పుడు మళ్ళీ శంక చేస్తున్నాడు చూడు ప్రమాణ సిద్ధస్య సత్వభేదస్య వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రమాణము ఇచ్చి ద్వైతాన్ని సత్యం అని చేసి గట్టిగా సిద్ధి చేస్తూ ఉన్నారు మరి ప్రమాణ సిద్ధమైనటువంటి ద్వైతము ఉండగా దాన్ని మీరు అవజ్ఞ చేస్తున్నారు అంటే దాన్ని తిరస్కరించి అది మిథ్యాన్ని నిషేధిస్తూ అద్వైతాన్ని స్థాపన చేస్తున్నారు ఇది సంభవము ఇది అనుపన్నం కదా ప్రమాణ ద్వైతాన్ని నిరాకరణ చేయుట ఇది అనుపపన్నము ఎందుకంటే ఏది ప్రమాణ సిద్ధం ఉంటుందో ఉంటది మరి ద్వైతమును కూడా ప్రమాణ సిద్ధంగా వాళ్ళు నిరూపిస్తున్నారు అలాంటి అప్పుడు దాని మిత్యాన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు ఈ విధంగా సంక చేస్తే అవజ్ఞాతం సదైతం నిస్సంకైరణ వాది ఏం కాక్షిరస్మాకం తద్వైతం అవజానతాం మేము ద్వైతాన్ని అవజ్ఞ అంటే అవహేళన తిరస్కారము చేస్తున్నాము అద్వైతమే సత్యము చెప్తున్నాము అయితే ఈ ద్వైత అవజ్ఞ మా చేత ఏదైతే జరుగుతున్నదో ఇది మాలయం దోషం కాదంటాడు సిద్ధాంతి ఎందుకు ఈ ద్వైతవాదులందరూ కూడా శృతి సిద్ధమైనటువంటి అనుభవ ఏదైతే అద్వైత సిద్ధాంతం ఉన్నదో దాన్ని నిశంకంగా అవజ్ఞ చేసినరా వాళ్ళు నిస్సంశయంగా ఆ అద్వైతాన్ని వాళ్ళు అవజ్ఞ చేసినరా లేదా అవమానించరా మరి మేము ద్వైతాన్ని తిరస్కరిస్తే మాలయం దోషం అంటాడు ఇది ఎట్లుండదంటే యక్షాను రూపోహి బలి దేవుడు ఎట్లా ఉంటే నైవేద్యం ఎట్లా పెడతారు సాత్విక దేవత ఉంటే సాత్వికమైనటువంటి నైవేద్యము రాజస దేవత ఉంటే రాజస్యకమైనటువంటి నైవేద్యము తామస దేవత ఉంటే తామసకమైన నైవేద్యం జైసాఖ వాళ్ళు ఏ విధంగా అద్వైతాన్ని శృతి సిద్ధమైనటువంటి అనుభవ అద్వైతాన్ని వాళ్ళు అవజ్ఞ చేసి వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళ దోషం మరి వాళ్ళు ఏ విధంగా అద్వైతాన్ని అవజ్ఞ చేస్తున్నారు మేము కూడా ద్వైతాన్ని అవజ్ఞ చేస్తున్నాం మేము కూడా దాన్ని తిరస్కరిస్తున్నాం ఇందులో ఏమి క్షతి ఉన్నది ఏమి హాని ఉన్నది అని శ్లోకంలో చెప్తున్నాడు తొంభై మూడవ అంకం చూడండి యథా సంఖ్యా నిస్సంకై శృత్యాది సిద్ధస్ అదద్వైత అవజ్ఞ క్రియతే ఈ ద్వైతవాదులు ఎవరైతే ఉన్నారో సంఖ్యాదులు సాంఖ్యులు యోగులు మరి వైశేష్యకులు మరి నాస్తికులైనటువంటి బౌద్ధులు జైనులు చార్వాకులు వీరందరూ కూడా శృతి సిద్ధమైనటువంటి శృతి చేత యుక్తి చేత ప్రమాణం సిద్ధమైనటువంటి అద్వైతాన్ని అవజ్ఞ చేసినరా లేదా వాళ్ళు కాబట్టి శృతి యుక్తి అనుభవ అవష్టంభేన అస్మాభియ ద్వైత అనాదరణియతే అర్థ మేము కూడా శృతి ప్రమాణాలు ఇస్తూ యుక్తులు అనిస్తూ అనుభవ అనుసారంగా ద్వైతాన్ని ఖండిన చేసి అద్వైతాన్ని మేము స్థాపన చేస్తున్నాము మరి ఇక్కడ ద్వైతాన్ని నిరాకరించుట ఎందు అనాదరించుట ఎందు కెం హీయతే ఏం క్షేత్ర ఉన్నది ఏం హాని ఉన్నది వారు చేసినరా లేదా అద్వైతాన్ని నిరాకరణ చేసినరా లేదా అవజ్ఞ చేసినరా లేదా అదే విధంగా మేము చేసాము ఇందులో తప్పే ఉంది దోషమే అంటాడు అప్పుడు శంకాకారుడు అంటాడు నన్ను నిష్ప్రయోజన హీయం ద్వైత అవజ్ఞ ఇత్య సంఖ్య అయితే ఈ ద్వైతాన్ని మెరుస్తే తిరస్కరిస్తున్నారో నిరాకరిస్తున్నారో మిత్యాత్వ నిశ్చయం చేస్తున్నారో ఇది యోగ్యం కాదు ఈ ద్వైతాన్ని నిరాకరిస్తే మీకు వచ్చిన ప్రయోజనం ఏమిటి అని ఈ విధంగా శంక చేస్తే జీవన్ ముక్తి లక్షణ ప్రయోజన సద్భావాత్యాహ ఇప్పుడు ద్వైతాన్ని నిషేధించడం వల్ల ప్రయోజనం ఏమిటంటే జీవన్ ముక్త విలక్షణానందం దొరుకుతుంది మాకు ఎప్పుడైతే ద్వైతం మిథ్యాన్ని నిశ్చయింపబడుతుందో అప్పుడు అవశిష్టమైనది కేవలం అద్వితీయ వస్తువు ఆ అద్వితీయ వస్తువు ఏదైతే ఉందో నా స్వరూపము అందుకని అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహమాస్మి అని ఏ విధంగా తెలుసుకుని ఆ బ్రహ్మానందాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది ద్వైతాన్ని నిరాకరించినట్లయితే జీవన్ ముక్త విలక్షణానందం అనబడు ప్రయోజనం ఉంది ప్రయోజనం లేకుండా మేము ద్వైతాన్ని నిరాకరించడం లే ఎవరు ఏది చేసినా గానీ ఏ కార్యాన్ని చేసినా గాని ప్రయోజనాన్ని అపేక్షించే చేస్తారు కదా ప్రయోజనం అనుదిశ నా మందు ప్రవర్తతే ప్రయోజనం సం కారణం ఫలక్షణం అని అంటూ సర్వ సిద్ధాంత సార సంగ్రామంలో శంకరాచార్యులు పదకొండో శ్లోకంలో చెప్పారు కదా ప్రయోజనం సం కారణం ఫల లక్షణం ఫల రూపమైనటువంటి ప్రయోజనము కోసమనే ఎవరైనా గానీ ప్రవృత్తులు అవుతారు అందుకని ప్రయోజనం అనేది కార్యంలో ప్రవృత్తి అగుటకు హేతు ఉన్నది అందుకని ప్రయోజనాన్ని అపేక్షించకుండా ప్రయోజనమను దేశం అందుబి ప్రవర్తితే ఎంతమంది ప్రజ్ఞుడు కూడా ఎంత మంద బుద్ధిగలవాడు కూడా ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఏ కార్యం నందు ప్రవృత్తులు కాడు మేము కూడా ప్రయోజనాన్ని అపేక్షించే ఏమిటి ప్రయోజనము జీవన్ అనేదే ప్రయోజనం ఇక్కడ దానికోసం ద్వైత నిరాకరణ చేయక తప్పదు అందుకని ద్వైతాన్ని మిత్రత్వ నిశ్చయం చేసి అద్వైతాన్ని స్థాపన చేసి ఆ అద్వైత నిష్ఠలో ఉండి ఆ బ్రహ్మానందాన్ని మేము అనుభవిస్తున్నాము అని చెప్తూ శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు నూట రెండవ శ్లోకం ద్వైత వజ్ఞాసు అద్వైతే స్థిరా భవే స్థైర్యే తుమా జీవన్ముక్త ఈ ద్వైత అవజ్ఞ సుస్థిత చేద్ ద్వైతం యొక్క నిరాకరణ ద్వైత మిథ్యత్వ నిశ్చయం సుస్థిరమైనప్పుడు అద్వైతే దీహి స్థిర భవేద్ అద్వైత తత్వం నందు బుద్ధి స్థిరపడుతుంది ఎంతవరకు ద్వైత బుద్ధి ఉంటదో అంతవరకు అద్వైత నిశ్చయం కలగదు అద్వైతం బుద్ధి స్థిరపడదు కానీ ఎప్పుడైతే ద్వైతాన్ని మిథ్యత్వ నిశ్చయం చేస్తామో త్రైకాలిక అభావ నిశ్చయం చేస్తామో నిరాకరిస్తాము అప్పుడు అద్వైతం నందు బుద్ధి స్థిరపడుతుంది స్థైర్య ఎప్పుడైతే స్థిరపడుతుందో ఏషుమాన్ తస్య జీవన్ అప్పుడు ఆ అద్వైతంలో స్థిరపడినటువంటి ఏషుమాన్ ఈ పురుషుడు ఎవరైతే ఉంటాడో అతడే జీవన్ముక్తుడు అనబడతాడు అందుకని జీవన్ముక్త విలక్షణానందము జీవన్ ముక్తి అనేదే ప్రయోజనం ఇక్కడ దీనికి ద్వైత నిరాకరణ కోసం ద్వైత అవాజ్ఞకు ప్రయోజనం ఏమిటంటే ముక్తి దాని కోసం మేము ద్వైతాన్ని నిరాకరిస్తున్నాము తొంభై ఆరవ నా కేవలం జీవన్ ప్రయోజనం అపితో విదేహముక్తి అపి ఇ అభిప్రాయేనా కేవలం జీవన్ముక్తి అనేది ఒకటే ప్రయోజనం కాదు విధే కైవల్యం కూడా ఈ ద్వైత మిత్రత్వ నిశ్చయములకు ప్రయోజనం ఉంది అని అంటూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నాడు రెండో అధ్యాయంలో చివరిలో ఉంది కదా ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి శ్యామంతకాలేపి ్రహ్మ నిర్వాణ మృత్యతి అని భగవద్వచనం ఏ పార్తా ఏషా బ్రాహ్మ్య స్థితి ఓ ఇదే బ్రాహ్మ్య స్థితి అంటాడు ద్వైత మిథ్యాత్వ పూర్వక అద్వైత నిష్ఠ ఏదైతే ఉందో ఇదే బ్రాహ్మ స్థితి ఏనాం అంటే ఈ బ్రాహ్మ్యస్థితిని ప్రాప్య పొందినటువంటి పుమాన్ ఏ పురుషుడైతే ఉంటాడో అతడు నా విమోహియతి అతడు మోహితుడు కాదు అంటే అతనికి మళ్ళా ద్వైతం నందు సత్యత్వ బుద్ధి రాదు సత్యత్వ బుద్ధి కలగదు అంటే అతడు సదా ముక్త యవస ముక్తుడే అవుతాడు జీవించి ఉన్నంత కాలము జీవన్ ముక్తుడుగా ఉంటాడు ప్రారబ్దము చేరిన తర్వాత శరీరము సమాప్తం అయిపోతుంది అప్పుడు విధేయ కైవల్యాన్ని పొందుతాడు అందువల్ల అతనికి మళ్ళీ మోహం అనేది కలగదు తద్వారా అతనికి మళ్ళా పునర్జన్మ అంటూ ఉండదు నస పునరా వర్తతే నస పునరా వర్తతే అనంటూ ఉపనిషత్తులు చెప్తున్నాయి అనావృతి శబ్దా అనావృత్తి శబ్దాత్ అనంటూ బ్రహ్మ సూత్రం చెప్తుంది యత్ గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అనంటూ శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అశా అంత్యకాలే అపి ఇతని యొక్క అంత్యకాలంలో స్థిత్వ బ్రహ్మ నిర్వాణం ృతి అంటే గచ్చతి అంతకాలంలో ఆ అద్వితీయ బ్రాహ్మ స్థితి అందు స్థిరపడి ఆ బ్రహ్మ ఆనందాన్ని నిర్వాణం అంటే సుఖం ఆనందం బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మానందాన్ని రుచ్చతి అంటే గచ్చతి అంటే పొందుతాడు ప్రాప్నోతి అని ఈ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు నూట శ్లోకానికి అవతారిక భగవంతుడు చెప్పాడు కదా స్థిత్వా అశాం అంతకాలే అపి ఈ బ్రాహ్మ్య స్థితి ఉన్నటువంటి వాడు అంతకాలంలో బ్రహ్మ నిర్వాణం మృత్యతి అన్నాడు అంతకాలం అంటే ఏమిటి స్వామిజీ అంతకాల శబ్దేనా వర్తమాన దేహ పాత అభిధీయతే ఇది ఆశంకం వార ఆహా మరి అంతకాలం అనే శబ్దానికి అర్థం ఏమిటి స్వామిజీ అంటే ఈ శరీరం యొక్క అవసాన దశ ఈ వర్తమాన దేహం యొక్క పాతము పాతమంటే పడిపోవుట అనే అర్థమా అంతకాలం అంటే ఏమర్థం చెప్తారు మీరు అని ఈ విధంగా శంక చేస్తే శ్లోకం ద్వారా చెప్తున్నాడు నూట నాలుగో శ్లోకం చదవండి సదద్వైతేవైతే సద్ అద్వైతే సద్పమైనటువంటి పరబ్రహ్మమే అద్వితీయమైనటువంటి వస్తువు మరి ద్వైతము అనృతము మిథ్యా అని నిశ్చయమైనప్పుడు పూర్వము జ్ఞానోదయానికి పూర్వకాలంలో లేదా అన్యోన్యఐక్య వీక్షణం అన్యోన్య అధ్యాస ఏదైతే ఉండను అన్యోన్యస్మ అన్యోన్యాత్మకత అన్యోన్య ధర్మాంచీకృత అహమిదం మమేదమిత నైసర్గిక లోక వ్యవహారాన్ని శంకరాచార్య అధ్యాస భాష ప్రకారంగా అనాత్మ ధర్మాన్ని ఆత్మయందు ఆత్మధర్మాలను అనాత్మయందు ఆరోపించుకుని అన్యోన్యాధ్యాస చేత దేహాదిక ప్రపంచానికి బ్రహ్మ పూజ ఐక్య అధ్యాస ఎందు అన్యోన్య అధ్యాస ఆ అధ్యాస నష్టమవుతుంది అదే ఇక్కడ అంతకాల శబ్దానికి అర్థం తస్య అంతకాల తద్భేదుద్ధి ఏవ ఐక్య అధ్యాస ఏదైతే ఉండను ఆ ఐక్య అధ్యాస నివృత్తం అయ్యి బుద్ధి కలిగింది ఇప్పుడు అంటే ఇది ఆత్మ ఇది అనాత్మ అని తెలుసుకొని అనాత్మను మిథ్యత్వం నిశ్చయం చేసిన తర్వాత ఇప్పుడు జ్ఞానానికి పూర్వంలో ఏదైతే ఐక్య అధ్యాస ఉండను అన్యోన్య అధ్యాస అది నష్టమవుతుంది ఆ ఐక్యాధ్యాస నష్టమై ఈ అద్వైత బ్రహ్మ జ్ఞానం కలగడం అంటేనే ఇక్కడ అంతకాల శబ్దానికి అర్థము నచ్చ వేరే కాదు అంటే దేహపాతము అని అర్థం కాదు ఇక్కడ అంకం సద్రూపే అద్వైతే అనృత రూపే ద్వైతే చ సద్రూపము అద్వైతమున్నది అనృతము ద్వైతమున్నది అనృతం అంటే మిథ్య అసత్యము ఎవరు ద్వైత ప్రపంచం మరి అద్వితీయ వస్తువులు సద్రూప బ్రహ్మ అని ఎప్పుడైతే అన్యోన్యాభ్యాసం ఐక్య జ్ఞానం అస్తి ఈ జ్ఞానం కలగక పూర్వము ఈ అన్యోన్యాభ్యాస రూపే ఐక్యాధ్యాస ఐక్య జ్ఞానముండను తైక్య భ్రమశాంతమ తయో అద్వైత సత్యానృత రూపేణ భేదబుద్ధిరేవర వర్తమానదేహ పాత ఇర్థ ఈ ఐక్యాధ్యాస ఏదైతే ఉందో అది ఎప్పుడైతే సదసత్ వివేకం చేసి ఈ అసద్పమైనటువంటి ద్వైత ప్రపంచం ఇది మిత్యా నిత్యం చేసి అద్వితీయ బ్రహ్మ వస్తువునందు ఎప్పుడైతే అతడు స్థైర్యంను పొందుతాడో అప్పుడు ఈ ఐక్య అధ్యాస అభేదధ్యాస తారాత్మ్య అధ్యాస ఏదైతే ఉండనో అది ఆ అధ్యాస నివృత్తి అవడం అంటేనే ఇక్కడ అంతకాల అర్థము ఈ భేద బుద్ధి ఈ భేద బుద్ధి అర్థం అంటే ఇది సత్యము ఇది అసత్యము అని ఆ అసత్యమైనటువంటి ద్వైత ప్రపంచాన్ని మిత్యత్వ నిశ్చయం చేసే అవశిష్టమైనటువంటి బ్రహ్మం ఒకటే ఇది పారమార్థిక వస్తువు అదే నా స్వరూపము అని ఎప్పుడైతే అద్వైత నిష్ఠ పొందుతాడో అది అంతకాల శబ్దానికి అర్థము నా అపరహ అంటే వర్తమాన దేహపాత ఈ వర్తమాన శరీరం పడిపోవడం అంటే అంతకాలం కాదు అని అంతకాల శబ్దానికి అర్థం చెప్పి ఇప్పుడు తుశతు దుర్జన్ న్యాయం చేత ఏమంటాడు ఇదానిం లోక ప్రసిద్ధార్థ స్వీకారే అపి న దోష ఇత్యభిప్రాయన ఆహా సరే లోక ప్రసిద్ధమైనటువంటి అంతకాల శబ్దం కూడా తీసుకుందాము అంటే ఏమిటి లోకంలో ప్రసిద్ధంగా అంతకాల శబ్దం ఎక్కడ పడతారు అంటే శరీరం యొక్క అంతిమ క్షణం శరీరం పడిపోవడం ఏదైతే జరుగుతుందో దానికే అంతకాలం అంటారు ఆ అర్థం తీసుకున్నా గానీ ఏమి క్షతి లేదు ఏమి హాని లేదు అని అంటూ మళ్ళీ ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు నూట ఐదవ శ్లోకం యద్వాంతకాల ప్రాణస్ వియోగోస్తు ప్రసిద్ధి తస్మిన్ కాలేపీ నా భ్రాంతే గతాయా పునరాగమా లేక ప్రసిద్ధమైనటువంటి అంతకాల శబ్దానికి అర్థం తీసుకుందాం ఏమిటి శరీర పాతం అర్థం తీసుకుందాం ప్రాణస్య వియోగ ప్రాణ వియోగం అంటేనే అంతకాలం ఇది ప్రసిద్ధమైనటువంటి అంతకాల శబ్దానికి అర్థం తస్మన్ కాలే అపి ఆ అంతకాలంలో కూడా ఈ విద్వత్ పురుషునకు నా భ్రాంతేహే అతనికి భ్రాంతి కలగదు ఆ భ్రాంతి ఏమైంది గతం అయిపోయింది భ్రాంతేహే గతాయా ఆ భ్రాంతి నివృత్తమైన తర్వాత నా పునరాగమ అతనికి మళ్ళీ పునర్జన్మ ఉండదు అతను ముక్తుడే అని ఇట్లా కూడా అనుదం చేసి చెప్పినాడు తర్వాత ఉక్తమేవ అర్థం ప్రపంచయతి ఆ పైన చెప్పబడినటువంటి అర్థాన్ని అంటే ఏది భ్రాంతే గతాయా పునరాగమ భ్రాంతి నివృత్మైంది ఆ విద్వత్ పురుషునికి అందువల్ల అతనికి పునరావృత్తి లేదు అంతకాలంలో కూడా అతనికి మళ్ళీ భ్రాంతి కలిగేందుకు అవకాశం లేదు అని ఈ విధంగా చెప్పి ఒకవేళ అంత్యకాలంలో అహం బ్రహ్మాస్మ అనేటువంటి స్మృతి ఉంటుందా బాబా ఎందుకంటే వాళ్ళ వల్ల కర్మానుసారంగా శరీరం యొక్క అవసాన దశలో ఒక్కోసారి స్మృతి తప్పుతారు మహాత్ములైతేనేమి ఎవరైతేనే వాళ్ళ వాళ్ళ కర్మ ఒక్కొక్కటి మరణావస్థల్లో చాలా కఠోరమైనటువంటి ఘోరమైనటువంటి అవస్థ కూడా ప్రాప్తమైతుంది అప్పుడు అహం బ్రహ్మాస్తిమి అనేటువంటి స్మృతి ఎక్కడ ఉంటుంది విస్మృతి కావచ్చు కదా మరి అప్పుడు విస్మృతి అయినప్పుడు మళ్ళా ద్వైతాపత్తి రావచ్చు కదా మళ్ళీ పునర్జన్మ రావచ్చు కదా అని ఈ విధంగా మనకు శంక కలగవచ్చునేమో అని ఆశంకించి గ్రంథకర్త స్వయంగా చెప్తున్నాడు నూట శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం చాలా మందికి ఈ విషయంలో బ్రాంత్ అవుతుంది అంతే ఆహా ఊహు అనుకుంటూ కూడా జ్ఞానంలో శరీరాన్ని వదిలితే అప్పుడు జ్ఞానం ఎక్కడ ఉంది వారికి మళ్ళీ పునర్జన్మం ఉంటుంది కదా అని ఈ విధంగా కొందరు శంకలు చేస్తారు దానికి సమాధానం ఉన్నది ఇక్కడ ఒకటి ఆరో శ్లోకము నీరోగ ఉపవిష్వా రుగ్నోవాలు టూ మూర్తితోవా త్యజత్వేష ప్రాణి నర్వథుడు అంత్య సమయంలో ప్రాణోత్క్రమణ సమయంలో అతడు నీరోగి అంటే ఆరోగ్యవంతుడుగా ఉండి సారథ్యం ఓడిస్తే శరీరాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది ఆ శరీరాన్ని వదిలిపెట్టే అంతిమ క్షణములో అతడు నిరోగిగా ఉండవచ్చు ఆరోగ్యవంతుడుగా ఉండవచ్చు లేక ఉపవిష్టోవా కూర్చోనే శరీరాన్ని వదలొచ్చు కదా ఎంతమందిని చూస్తలేము కూర్చున్నా కానీ ప్రాణాలు వదులుకుంటున్నారు అట్లా కూర్చొనైనా జ్ఞాని పురుషుడు శరీరాన్ని వదలవచ్చు లేదా రుగ్నోవా అనారోగ్యంతో బాధపడుతూ అయినా గానీ అతడు శరీరాన్ని వదలవచ్చు లేక ఇంకా అంత్యకాలంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఆ మరణ పీడను అనుభవిస్తూ విలుఠన్ భువి భూమి పైన పొరులుతూ కూడా హాహాకారాలు చేస్తూ కూడా శరీరాన్ని వదలొచ్చు జ్ఞాని లేదా మూర్చితోవా మూర్ఛితుడు కావచ్చు స్పృహ తప్పి పడుకోవచ్చు మరణ కాలంలో ఏస ప్రాణాన్ని ఈ అవస్థల్లో ఉండి కూడా జ్ఞాని పురుషుడు శరీరాన్ని వదలవచ్చు ఆ విధంగా వదిలినప్పుడు అతనికి అహం బ్రహ్మాస్మ అనేటువంటి స్మృతి ఉంటుందా ఉండదు లేకున్నా కూడా సర్వత భ్రాంతి నా ఏ ప్రకారం చేత కూడా అతనికి బ్రాంతి అనేది లేదు మళ్ళీ భ్రాంతి కలగడానికి అవకాశం లేదు అతడు ముక్తుడే చూడు ఏ అవస్థలో మరణించినా కానీ అతడు ముక్తుడే ఎందుకనంటే అతడు జీవదవస్థలోనే నిశ్చయం చేసి అజ్ఞానాన్ని నాశనం చేశాడు అజ్ఞానాన్ని నాశనం చేసిన తర్వాత మళ్ళీ అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ భ్రాంతి ఎట్లా కలుగుతుంది అని ఈ విధంగా చెప్తున్నాడు ఏడు అంకం నన్ను మరణ వియోగ కాలే మూర్ఛాది నా జ్ఞాననాశే భ్రాంతి సాదేవా ఇది ఆ సంఖ్య జ్ఞాననాశ అభావే దృష్టాంత స్వామిజీ మరణవస్థలో అట్లాంటి పరిస్థితి మీరు చెప్పారు మూర్చలో ఉండి శరీరాన్ని అట్లే వదలొచ్చు లేదా భూమిపై పొరులుతూ శరీరాన్ని విడవచ్చు లేదా అనారోగ్యవంతుడు కానీ కూర్చొని గాని నిలబడి గాని ఎట్లనైనా గానీ శరీరాన్ని వదలొచ్చు అని అంటే అట్లాంటి ఘోరమైన పరిస్థితుల్లో అతనికి కలిగిన జ్ఞానము మర్చిపోయేందుకు అవకాశం ఉంది కదా స్వామీజీ ప్రాణ వియోగకాలే మూర్ఛాదిన జ్ఞాననాశ భ్రాంతి హిష్యాత్ మూర్ఛాదుల చేత ఆది శబ్దం చేత ఏమేమి తలుచుకోవాలి ఇంకా లేదా సన్నిపాతాది రోగాలు మొదలైనటువంటి వాటి చేత కూడా బాధపడుతూ ఆహా ఉహు అని అనుకుంటూ కూడా శరీరాన్ని ఉదరచ్చు అలాంటప్పుడు జ్ఞాననాశే భ్రాంతి సార్ జ్ఞానం నాశనం అయ్యి మళ్లీ పునః భ్రాంతి అవకాశం ఉంది ఇది ఆ సంఖ్య జ్ఞాననాశ అభావే దృష్టాంతమాహా జ్ఞానం నాశనం కాదు నాయనా అని దృష్టాంతము ఇస్తున్నాడు అయితే ఇప్పుడు జరిగిన శ్లోకానికి నీరు ఉపవిస్తావా అనేటువంటి శ్లోకం మీద ఒక తిప్పణ మళ్ళీ చూడండి ఇక్కడ వచ్చింది ఆ సర్వ ప్రకారే భ్రాంతి ఓవే నహి అన్నాడు కదా సర్వత భ్రాంతి నా అన్నాడు ఏ ప్రకారం చేత అతడి శరీరాన్ని వదిలినా గాని అతనికి పునః మళ్ళీ భ్రాంతి కలగదు ద్వైత భ్రాంతి సత్యత్వ బుద్ధి కలగదు అద్వైత విస్మృతి మరి ఈ ద్వైత భ్రాంతి అనేది ఏమి కలుగదు అన్నాడు కదా దానిపైన టిప్పణం ఉంది పదహారవ టిఫనము బ్రహ్మ వాహం కర్తహువాడు మరణావస్థలో జ్ఞాని పురుషుడు నీరోగి ఉన్నాడు అనుకోండి నీరోగా ఉప్పిస్తావు అన్న నీరోగి అంటే ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు అనుకోండి అప్పుడు మరణావస్థలో కూడా అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అస్మి అని ఈ విధంగా స్మరిస్తూ తన స్వరూపాన్ని జ్ఞాపకం చేస్తూ శరీరాన్ని వదలొచ్చు లేదా రామ్ రామ్ కరతా హువా రామ రామ్ అని రామ భజన చేసుకుంటా రామనామ స్మరణ చేసుకుంటానైనా శరీరాన్ని వదలొచ్చు లేదా పీడాసే వ్యాకులు హువ రోగాల చేత సన్నిపాతాదుల చేత పీడింపబడుతూ వ్యాకుల చిత్తం చేత కూడా శరీరాన్ని వదలొచ్చు లేదా హాయ్ హాయ్ కర్తా హువా హాయ్ హాయ్ అంటే అయ్యో అనుకుంటూ కూడా శరీరాన్ని వదలొచ్చు ఎందుకంటే ఆ మరణావస్థలో ఆ దుఃఖాన్ని భరించలేక హాహాకారాలు కూడా చేస్తూ శరీరాన్ని వదలొచ్చు వా రుదన్ కర్త ఏడ్చుకుంటూ కూడా శరీరాన్ని వదలొచ్చు అవురు కాశీ ఆదికి పవిత్ర దేశమే ఆ శరీరం పడిపోయేటప్పుడు క్షేత్ర నియమం దేశ నియమం కూడా ఏమి లేదు అతనికి కాశీ ఆది పుణ్యక్షేత్రాల్లో శరీరాన్ని వదలొచ్చు వా మహాక్షేత్ర ఆది అపవిత్ర దేశమే లేదా అపవిత్రమైనటువంటి చండాలుడు మ్లేచ్చాతి వాళ్ళు ఉన్నటువంటి క్షేత్రాల్లో కూడా శరీరం పడిపోవచ్చు అంటే దేశం లేదు ఈ దేశంలోనే శరీరాన్ని వదలాలి అనేటువంటి నియమం లేదు మరి కాల నియమం కూడా లేదు ఉత్తరాయణాది ఉత్తమ కాలమే వా దక్షిణ ఆయనాది నికృష్ట ఏ జ్ఞాని దేహపు త్యాగే ఉత్తరాయన కాలంలో శరీరాన్ని వదలొచ్చు లేదా దక్షిణాయన కాలంలో కూడా వదలొచ్చు ఏ కాలమైనా కూడా అతనికి ఏమీ హాని లేదు తోబీ అయినా కూడా మై దేహాదికుహు వా జీవుహు వా జగత్ సత్య హయ్ అవురు బ్రహ్మక అవురు మేరా భేదు వాస్తవ హయ్ అవరు మై జన్మ మరణాది ధర్మవానుహీతికి భ్రాంతి జ్ఞానికు సర్వత ఊవే నయ్ ఏ పరిస్థితుల్లో ఏ కాలంలో ఏ దేశంలో అతడి శరీరాన్ని వదిలినా కానీ అతనికి మళ్ళీ నేను దేహాదులను అంటే ఈ శరీరమే నేనని కానీ నేను జీవున్నని కానీ ఈ జగత్ సత్యమని కాని మరి బ్రహ్మ జీవులకు అంటే నాకు బ్రహ్మము నాకు భేదము వాస్తవం అని మరి జన్మ మరణాది నేనని కానీ ఈ ప్రకారంగా అతనికి ఏ పరిస్థితుల్లో అతని మళ్లీ పునః భ్రాంతి కలగదు జ్ఞానికు సర్వత బ్రాంతి అవే నహి ప్రకారం చేత అతనికి మళ్ళీ జ్ఞానము నశించదు భ్రాంతి కలగదు కింద సర్వతా జ్ఞాని ముక్త ఏ ప్రకారంగా అతడి శరీరాన్ని వదిలినా అతడు ముక్తుడే జ్ఞానికే దేహ త్యాగ విషయ పోయి దేశ కాలాది సంబంధి నియమం నహి జ్ఞాని శరీరం వదిలినప్పుడు పవిత్రమైన దేశంలో గాని మరి ఉత్తరాయణాది పుణ్యకాలంలో గాని లేదా ఆరోగ్యవంతుడుగా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటా గాని ఇట్లా వదలాలని ఏమి నియమం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరాన్ని వదలొచ్చు అవరు ఉపాసకు యోగికే దేహ త్యాగ విసే నియమే ఏ నిష్కర్ష అయితే జ్ఞానికి మాత్రం ఎటువంటి నియమం లేదు కానీ ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం నియమం ఉంది ఉత్తరాయణ కాలంలో పుణ్యక్షేత్రంలో మరి ఉపాస దేవతను స్మరించుకుంటూ శరీరాన్ని వదలాలి అనేటువంటి నియమము ఉపాసకులకు ఉంది కానీ జ్ఞానికి ఏ నియమము లేదు అని ఈ నిష్కర్ష అంటే ఈ సారాంశము చెప్తున్నాడు అయితే మరణకాలంలో మూర్ఛాదుల చేత జ్ఞానము నాశనం మళ్ళీ భ్రాంతి కలగవచ్చు కదా అని పూర్వపక్షులు ఏదైతే దానికి దృష్టాంత సమాధానం చెప్తూ ఉన్నాడు నూట శ్లోకం దినే దినే స్వప్న శుక్త్యోహో అధితే విస్మృతే ప్యయం పరేధ్యు నాది తాత్ త విద్య నా నశ్యతి అనుభవ దృష్టాంతం మీ అందరికి కూడా అనుభవం ఇప్పుడు ఏవో కొన్ని శ్లోకాలు మొదలైనటువంటి మీరు కంఠస్థం చేసి పెట్టుకుంటారు అవి మీరు నిద్రపోయినప్పుడు గుర్తుంటాయా స్వప్నంలో గానీ సుశుక్తిలో గాని మీరు నిద్రాకాలంలో ఉంటున్నప్పుడు విస్మృతి లేదా విస్మరణయితుంది కానీ మళ్ళీ ఉత్నం అయిన తర్వాత మళ్ళీ స్మృతి పథంలోకి వస్తాయి మళ్ళీ జ్ఞాపకం వస్తాయి అదేవిధంగా మూర్ఛావస్థలో గాని మరి అనారోగ్యవంతుడై గాని లేదా హాహాకారం చేస్తూ గానీ అతడి శరీరాన్ని వదిలినా గాని అతనికి విస్మృతి అయితే కావచ్చు కానీ జ్ఞానం మాత్రం నాశనం కాదు ఏ విధంగా అంటే ఈ దృష్టాంతం మీరు కంఠస్థం చేసినటువంటి కొన్ని వైదిక మంత్రాలే కావచ్చు శ్లోకాలే కావచ్చు పద్యాలే అవి విస్మృతి అయితే కానీ నాశనం అయితేయా నాశనం మరి తెల్లారి మళ్ళీ స్మృతికి రాకూడదు నాశనం కాలే ఏమైందంటే విస్మృతి అయింది అంతే మళ్ళీ స్మృతికి వస్తాయి అట్లే జ్ఞానికి అంత్యకాలంలో విస్మృతి అయినా జ్ఞానం మాత్రం నాశనం కాదు అది పూర్వమే కలిగింది జ్ఞానము అది పూర్వమే ఆ జ్ఞానం కలిగిన క్షణంలోనే అజ్ఞానాన్ని నాశనం చేసింది ద్వైత ప్రపంచం మిత్రత్వం నిత్యం చేసింది అయిన తర్వాత మళ్ళీ ద్వైత సత్యత్వ బుద్ధి రాదు మళ్ళీ అజ్ఞానం కూడా తిరిగి రాదు అని సమాధానం చెప్పినాడు యత ప్రత్యహం అధితే వేదే ఏడవ అంకం ఏ ప్రకారంగా ప్రతి అధ్యయనం చేసినటువంటి కంఠస్థం చేయబడినటువంటి వేద భాగం ఉంటుందో అది స్వప్న సుశుప్తి ఆది అవస్థాయా స్వప్న సుశుప్తి కొందరు కొందరికి మూర్ఛ అనేటువంటిది ఒక రోగం ఉండొచ్చు ఆ మూర్ఛావస్థలో మర్చిపోతాడు స్వప్నంలో మర్చిపోతాడు సుశుప్తిలో మర్చిపోతాడు విస్మృతే అపి విస్మృతి కూడా పరే దివు తెల్లవారిన మళ్ళీ వేదత్వం నాస్తి వేదమును కంఠపాఠం చేయలేదు లేదా కంఠస్థం చేయలేదు అనేది లేదు ఎందుకు మళ్ళీ జ్ఞాపకం వస్తాయి అంటే తెల్లవారు లేసిన తర్వాత అవి మళ్ళీ గుర్తుకొస్తాయి అంటే విస్మృతి అయింది కానీ నాశనం కాలే అదే విధంగా తథా మృతి కాలే అపి తత్వానుసంధాన అభావే అపి మరణావస్థలో తత్వం యొక్క అనుస్మరణ లేకపోవచ్చు నేను బ్రహ్మను గుర్తు లేకపోవచ్చు మర్చిపోవచ్చు అయినా గాని జ్ఞాన నాశ అభావ ఇత్యర్థ జ్ఞానం మాత్రం నాశనము కాదు అని ఇది అభిప్రాయం అని చెప్పినాడు దాని మీద పదిహేనో టిప్పణ ఉంది చూడండి జ్ఞాననాశ అభావ అన్నాడు కదా అక్కడ టిపణ ఉంది ఇహ ఇహ రహస్య ఇక్కడ ఈ రహస్యముంది అంటారు ఏమిటది యపి అహం బ్రహ్మాస్మి అంటే మై బ్రహ్మహో నేను బ్రహ్మమునే ఉన్నాను इस दृढ़ निश्चय रूप जो अपरोक्ष ब्रह्म निष्ठा है सो so, एक क्षण विषय उदय होवे है और दूसरे क्षण विषय स्थिति को पाए के अविद्या और ताके कार्य के बाद का प्रारंभ करे है और तृतीय क्षण में कार्य सहित अविद्या के निवृत रूप बाद करे है ताही क्षण में कथक रेणु की वृत्ति ज्ञान का भी मिथ्यात्शय रूप को వా త్రైకాలిక ఆభావ రూపు రూప హోే హే యితే జ్ఞాని జీవన్ముక్త హే చూడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం ప్రథమ క్షణములో ఏదైతే ఉత్పన్నమవుతుందో ఆ ఉత్పన్నమైన క్షణములో దృఢ అపరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో మొదటి క్షణములో ఉత్పన్నమయ్యి రెండవ క్షణంలో అవిద్య తత్ కార్యమును బాధి చేయడానికి ప్రారంభిస్తుంది తృతీయ క్షణంలో అవిద్యను తత్ కార్యాన్ని నాశనం చేస్తుంది నివృత్తి చేస్తుంది అంటే బాధ్ చేస్తుంది అదే క్షణంలో అజ్ఞానాన్ని అజ్ఞాన కార్యాన్ని బాధి చేసినటువంటి ఏ అహంబ్రహ్మాస్మ అనేటువంటి అంతఃకరణ వృత్తి పరిణామాత్మక జ్ఞానం ఉన్నదో అది కూడా నిత్యత్వ నిశ్చయం అయిపోతుంది ఎందుకు ఈ అహం బ్రహ్మాస్మ జ్ఞానం కూడా వృత్తి యొక్క పరిణామ విశేషమే కదా వృత్తి అంటే అంతఃకరణం యొక్క పరిణామం అవస్థా విశేషం అంతే ఆ అంతఃకరణం కూడా మిత్రనే కదా మరి ఎప్పుడైతే అజ్ఞానము తత్కార్యమైనటువంటి ప్రపంచాన్ని మిథ్యతో నిత్యం చేస్తున్నాడో ఆ ప్రపంచ ఈ అంతఃకరణం కూడా వస్తుంది కదా అంటే ఈ అంతఃకరణం కూడా బాధైపోతుంది అంతఃకరణ వృత్తి కూడా బాగా అజ్ఞానాన్ని అజ్ఞాన కార్యాన్ని బాధ్ చేసి ఈ వృత్తి కూడా ంది ఇది కూడా లేకుండా పోతుంది ఇది కూడా మిత్రత్వ నిశ్చయమవుతుంది ఏ విధంగా అంటే దానిపై దృష్టాంతం ఇచ్చినాడు కథక అన్నాడు చిల్లగింజలు తెలుగులో ఆ చిల్లగింజలను దంచి పొడి చేసి మురికి నీటిలో కలిపినట్లయితే ఆ చిల్లగింజల పొడి ఆ నీటిలో ఉన్నటువంటి మురికినంతటిని కూడా తీసుకొని నీటిని శుభ్రం చేస్తూ చేస్తూ మురికిని తీసుకొని మురికితో పాటు ఈ చిల్లగింజల పొడి కూడా అడుగు అంటుంది అడుగుకు పైన శుద్ధ జలం ఉంటుంది అంటే ఇప్పుడు ఆ చిల్లగింజల పొడి ఏం చేసినట్టు మురికినైతే తీసింది మురికిని తీస్తూ తీస్తూ దానితో పాటు ఇది కూడా లేకుండా పోయింది జలంలో ఇప్పుడు ఆ చిల్లగింజల పొడి కూడా లేదు మురికితో పాటు అది కూడా అడగంటింది అది కూడా నాశనం అట్లే ఈ హంబ్రహ్మాస్వామి జ్ఞానము ఉత్పన్నమయ్యి అజ్ఞాన తత్కార్యాన్ని నాశనం చేస్తూ చేస్తూ ఈ జ్ఞానం కూడా బాధైపోతుంది ఇది కూడా లేకుండా పోతుంది అయితే జ్ఞాని జీవన్ముక్త అందుకని అతడు జీవించి ఉండగానే ముక్తుడు ప్రథమ క్షణంలోనే అజ్ఞానం నివృత్తి అయినప్పుడే అతడు ముక్తుడైపోయినాడు అందుకని అప్పుడే అతడు జీవన్ ముక్తుడైపోయినాడు ఫిరుజో అజ్ఞానికు జీవన్ ముక్తికి విలక్షణ అయినందుకు ఇచ్చా హోవేతో బ్రహ్మాకార వృత్తికి ఆవృత్తి కరే ఇక అతనికి మళ్ళీ ద్వితీయ తృతీయాది క్షణాల్లో మళ్ళీ అతనికి ఆ బ్రహ్మానుభూతిని పొందాలి అనేటువంటి ఇచ్చ గనక ఉన్నట్లయితే మళ్ళీ ఆ అహం బ్రహ్మాస్మ వృత్తిని ఆవృత్తి చేస్తూ ఉండాలి మళ్ళీ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మ వృత్తులను ఆవృత్తి చేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉంటే అంటే జీవన్ముక్త విలక్షణ పొందుతాడు పరంతు శృతి ప్రమాణకరి అంటే తత్సమస్యాది ప్రమాణాల చేత ఏక్ బేర్ నాస్ హువి జో అవిద్య తాకి ఫిరీ ఉత్పత్తి హువె నహి ఎప్పుడైతే తత్ తమసారి మహావాక్యాలను విచారం చేయగా అహం బ్రహ్మాస్మైనటువంటి వృత్తాత్మక జ్ఞానం ఉదయిస్తుందో అదే క్షణంలో అజ్ఞానం నష్టమైపోతుంది ఇక మళ్ళీ ఒకసారి నష్టమైన అవిద్య మళ్ళీ ఉత్పత్తి కాదు అయితే అవిద్యకి నివృత్తి అర్థం వృత్తికి ఆవృత్తి యొక్క ఫేరీ విద్వాను ప్రయోజన అయితే ప్రథమ క్షణంలో అహం బ్రహ్మాస్మ ఉదయించి అజ్ఞానాన్ని నష్టం చేసిన తర్వాత మళ్ళీ అజ్ఞాన నాశనం కోసం అని ఇతడు అహం బ్రహ్మాస్మ వృత్తుల యొక్క ఆవృత్తి చేయాల్సిన అవసరం లేదు అందుకు ప్రథమ క్షణంలోనే మొదటి జ్ఞానమే అజ్ఞానాన్ని నాశనం చేసి దాంతోపాటు అది కూడా నష్టమైపోయింది ఇక ద్వితీయ తృతీయాది క్షణాల్లో మళ్ళీ అజ్ఞానాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇతడు అహం బ్రహ్మాసమైనటువంటి వృత్తులను ఆవృత్తి చేయాలనేటువంటి అపేక్ష ఉండదు ఎందుకు అజ్ఞానమే లేదు అజ్ఞానం మొదటి క్షణంలోనే మొదటి జ్ఞానంతోనే నష్టమైపోయింది అందుకని అజ్ఞాన నాశం కోసం అని వృత్తుల యొక్క ఆవృత్తి చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అతనికి విలక్షణానందం అనుభవించాలనే ఇచ్చగలిగితే మాత్రం అహం బ్రహ్మాస్మైనటువంటి వృత్తుల యొక్క ఆవృత్తి చేయవచ్చు అవ్వరు ఫెరీ ఆవృత్తికి విద్వాను ప్రేరకు ప్రమాణ రూప విధి అతనికి కర్తవ్యము లేదు మరి విధి కూడా బోధించలే శృతి కూడా బోధించలే ఇతడు మళ్ళీ పునః పునః అమ్రహ్మ వృత్తులను ఆవృత్తి చేయాలనేటువంటి విధానం కూడా శృతి మాత చేయలేదు మరణ సమయమే క్షణ్ వాటిక వా అధిక కాల పర్యంతం మూర్ఛాభి ఓవేహే ఇట్లా జ్ఞానం యొక్క ప్రయోజనం చెప్పి ఇక అంత్యకాలంలో జ్ఞానికి మరణ సమయంలో మూర్ఛాదుల చేత ఒక క్షణకాలం గాని ఒక ఘడియ గాని ఇంకా అధిక కాలంగా వాని మూర్చ రావచ్చు ఆ మూర్చలోనే అతనికి ప్రాణం కూడా పోవచ్చు అతనికి మళ్ళీ జ్ఞానం యొక్క విస్మృతి లేదా జ్ఞానం యొక్క నాశము అనేటువంటి ఆపత్తి రాదు ఆ ఉపాసకులు భక్తులు ఎవరైతే ఉంటారో వారు మళ్ళీ ఆ భగవంతుని స్మరించుకోవడం ఉపాస దేవతను స్మరించుకోవడము అతన్ని ప్రార్థించుకోవడము ఇవన్నీ చేసుకోవాలి కృష్ణత్వీయ పద పంకజ పంజరా అజైవమే విశతు మానసరాజహంస ప్రాణ ప్రయాణ సమయో స్మరణముత అని ఈ విధంగా భక్తుడు అంటాడు హే కృష్ణ స్మరణ కాలంలో నాకు నీ యొక్క స్మరణ ఉండాలి నాకు విస్మృతి కాకూడదు నీ యొక్క స్మరణ నాకు విద్యమానమై ఉండాలి అంటాడు హే కృష్ణ నీ యొక్క పద పంకజముల మానస రాజహంస నా మనస్సు అనేటువంటి రాజహంస ఎల్లప్పుడూ స్థిరపడి ఉంటూ నీ నామస్మరణ చేస్తు ఉండాలి అంటాడు ఎందుకనంటే ఆ మరణ సమయంలో ఎట్లుంటదో పరిస్థితి చెప్పడానికి రాదు ప్రాణ సమయే కఫవాతపి ప్రాణ సమయంలో కఫము వాతము రోగాలు నొప్పులు దుఃఖాలు ఏవైనా రావచ్చు అప్పుడు కంఠావరోధన విధవు స్మరణముకు తస్తే కంఠము అవరోధం అయిపోతుంది నీ నామస్మరణ చేయలేను నోరు బంధు పడిపోతుంది ఇంద్రియాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి ఉపక్షణమైపోతాయి అప్పుడు నీ నామస్మరణ నేను చేస్తున్నా లేదో కానీ ఆ క్షణం వచ్చేంత వరకు కూడా నాకు నీ నామస్మరణ స్మృతి పథంలో ఉండాలి అని ప్రార్థన చేస్తాడు అది భక్తునికి ఉపాసకునికి ఒక అపేక్ష ఉంది కానీ జ్ఞానికి అలాంటి అపేక్ష లేదు అతడు స్మరణ చేయవచ్చు స్మరణ చేయకపోవచ్చు అజ్ఞానం మాత్రం లేదు ద్వైత లేదు ఏ ప్రకారంగా ఏ క్షేత్రంలో ఏ దేశంలో ఏ కాలంలో ఏ పరిస్థితిలోనైనా అతడి శరీరాన్ని వదలొచ్చు అయినా కానీ అతనికి మళ్ళీ జ్ఞానం నాశనం ప్రసంగం కానీ మరి జ్ఞానం విస్మృతి అయ్యేటువంటి ప్రసంగం గాని కూడా ఉండదు విస్మృతి అయితే కావచ్చు అని అన్నారు కదా దాని కూడా ఇప్పుడు పండి పీతాంబరి చక్కగా వ్యవస్థ చేసి చెప్తున్నాడు గానీ జ్ఞానం మాత్రం నాశనం కాదు జ్ఞానం యొక్క అవశేషం ఉంటుంది అది చెప్తున్నాడు చూడండి మరణ సమయమే క్షణం వాటిక అధిక కాల పర్యంత మూర్ఛ బి హోవే తీసు మూర్ఛా విషయ బ్రహ్మాకార వృత్తికి ఆవృత్తి వారం వారు కరణ సంభవే ఒకవేళ అనుకుంటే కూడా సంభవం లేదు ఎందుకంటే మూర్చనే వచ్చింది ఇంకేం చేస్తాడు అతడు రోగాలతో బాధపడుతున్నాడు భూమి మీద పొర్లుతూ హాహాకారం మరణిస్తున్నాడు అటువంటి సమయంలో ఇంకా మళ్ళీ ఆవృత్తి చేయగలుగుతాడా సంభవం లేదు అవరు ఆవరణ హేతు విక్షేప హేతు శక్తి వాలిజో అవిద్య హయ్ తామే ఆవరణ హేతు శక్తి కా జ్ఞాన సమకాలి హి నా బాధు దోను అయితే ఆవరణ హేతు అయినటువంటి శక్తి అంటే ఆవరణ శక్తి ఏదైతే ఉందో జ్ఞాన సమకాలంలోనే నాశనం అవుతుంది బాధ అవుతుంది రెండైనవి నాశనం అయింది అంటే మళ్ళీ రాదుగా బాధ అంటే మిత్రత్వ నిశ్చయం కూడా అయిపోయింది ఏది ఆవరణ శక్తి అప్పుడు విక్షేప హేతు జో శక్తి అయ్యి తాకా కార్య ప్రపంచ సహితం విక్షేపం అంటేనే కార్యం ఆ కార్య ప్రపంచం సహితంగా ఈ విక్షేప శక్తి ఏదైతే ఉందో జ్ఞాన సమకాలం బాధ ఓవేహాయ్ నాశనోదే చూడు అక్కడ నాశ శబ్దం పెట్టలేదు బాధ అవుతుంది అన్నాడు ఆవరణ శక్తి ఏమో నాశనం అయితది బాధ అయితది రెండు అయిపోయినాయి నాశనం అంటే అది మళ్లీ రాదుగా నాశనంలో ఒక నాశనం అయిన తర్వాత అది మళ్ళీ కనపడేందుకు అవకాశం లేదు కానీ బాధ అయితే కనపడేందుకు అవకాశం ఉంది అయితే ఇక్కడ నాశనము బాధ రెండు అయిపోయినాయి మరి బాధ అనే శబ్దం ఎందుకు ప్రయోగం చేశాడు అంటే మిథ్యత్వం అయిపోయింది మిథ్యత్వం అయింది స్వరూపం చేత నాశనం కూడా అయింది రెండు అయిపోయినాయి అక్కడ కానీ విక్షేప హేతు ఏదైతే శక్తి ఉన్నదో ఇది నాశనం కాలే మళ్ళ కనపడకుండా పోలే ఇది కనపడుతుంది కానీ బాధ అంటే మిత్యత్వ నిశ్చయం అయింది ఈ దేహాదిక ప్రపంచం జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానికి ప్రతీతి అవుతుందా లేదా ప్రతీతి అవుతుంది కానీ బాధ అయిపోయింది మిత్యత్వ ఇప్పుడు దాంతో ఏమీ హాని లేదు ఎట్లా అంటే దగ్ధ బీజవత్ వేయించిన గింజల్లో బీజశక్తి నష్టమైతుంది కానీ దాన్ని అనుభవించడానికి ఉపయుక్తం ఉంది అనుభవించవచ్చు అట్లా ఈ విక్షేపశక్తి ఏదైతే ఉందో బాధైపోయింది కానీ మళ్ళీ భోగం ఇస్తుంది అంతకాల పర్యంతం అట్లా ఈ విక్షేపశక్తి బాధ అయిపోయింది పరంటు ప్రారబ్దికే బలిసే నాశోవేనహిడు ప్రారంధ బలం చేత నాశనం కాలే కనపడకుండా పోదు మళ్ళీ కనపడుతుంది ఈ విక్షేపశక్తి దేహాదిక ప్రపంచం జబ్బు ప్రారంధిక భోగుకరి అంతు హోవే విక్షప శక్తి లేశ అజ్ఞానం దానికే లేశ అజ్ఞానం అంటారు అవిద్య లేశం అంటారు ప్రారంధలేశం అంటారు ఇది ప్రారంధము భోగాన్ని ఇచ్చి ఉపక్షీణం అయిపోతే ఆ విక్షపశక్తి కూడా నాశనం అప్పుడు లేకుండా పోతుంది కాని అంతవరకు విద్య ఉంటుంది కానీ బాధయి ఉంటుంది పరంటూ తాకు అవిద్య పోన్ అయితే విద్యకే వినా తాకా నాశ సంభవే నహి నాశార్థనిష్ట రూపు విద్యాకి అపేక్ష బి హై అయితే ఇక్కడ ఈ ప్రారంభము చేత ఏదైతే ద్వైతం యొక్క బాధ అయింది ఇక్కడ నాశనం కాలేదని చెప్పుకున్నాం కదా మరి అది కూడా అవిద్య కార్యమే కదా అవిద్య కార్యం అన్నప్పుడు రూపమే కదా కార్యం కారణ రూపమే ఉంటది కదా మృతికాయమైనటువంటి ఘటము కారణ రూపమే ఉంటుంది కదా మృతికా రూపమే ఉంటుంది కదా అట్లా అవిద్య కార్యమైనటువంటి దేహాధిక ప్రపంచము ఇది బాధ అయింది నాశనం కాలేదన్నాడు కదా నాశనం కాలేదంటే మరి నాశనం కోసం బ్రహ్మ అవసరమా లేదా ఇప్పుడు బ్రహ్మ చేతనే నాశనం అవుతుంది అవిద్య ఈ లేసా ఏదైతే ఉందో ఇది నాశనం చేయాలనేటువంటి అపేక్ష ఉంది తథాపి मूर्चा काल में संस्कार रूप करी विद्या की स्थिति होने ता विद्या रूप वृत्ति से आरूढ़ चेतन में तिश अविद्या के लिए का प्रपंच और ता के ज्ञान सहित नाश हुए है, है मूर्चा वस्तु लो अंत्य समय लो పూర్వము ఏదైతే ప్రథమ క్షణంలో అహం బ్రహ్మాస్వామి జ్ఞానం కలిగి ఆవరణ శక్తిని నష్టం చేసి బాధ్య అదే అహంబ్రహ్మాస్మ యొక్క జ్ఞానం యొక్క సంస్కారము ఉంటుంది ఆ సంస్కార రూపంలో అహం బ్రహ్మాస్మ వృత్తి ఉంది ఆ వృత్తి అందు ఆరు ఏదైతే ఉందో ఆ చేతనం చేత ఈ అవిద్య లేశం కూడా అంటే ప్రపంచము ఏదైతే ఉందో అది జ్ఞాన సహితం ప్రపంచము అనేది మిథ్యా వస్తు మరి దాని యొక్క జ్ఞానం మిథ్యా జ్ఞానం భ్రాంతి జ్ఞాన్ అవురు భ్రాంతి దోనోకా నాశనం ప్రపంచం అనేది మిథ్యా వస్తువు మరియు దాని యొక్క జ్ఞానం మిథ్యా జ్ఞానము రెండు కూడా నాశనం అయిపోతాయి ఇంత పూర్వం బాధ అయింది నాశనం కాలేదు ఇప్పుడు నాశనం కూడా అయిపోయింది ముర్చలో ఉన్నప్పటికీ కూడా తాను ఆ సంస్కారం అనేది ఉన్నది ఆ సంస్కార రూప వృత్తి అందు చేతనం మారూడమై ఆ చేతనం చేత ప్రపంచం ప్రపంచం యొక్క జ్ఞానం నాశనం అయిపోతుంది అవరు తాహీ సమయమే కానీ సే అన్య కాస్ట్ తృణ సహితే దాహకే నాయి విద్యాకే సంస్కార కాపీ స్వ విశిష్ట సంస్కార సహిత చేతనే నాశే అప్పుడు ఏ విధంగా కాష్టము కాలుతూ కాలుతూ అంటే కట్టెను మండుతూ మండుతూ దానితో సంబద్ధమైనటువంటి తృణాదు కూడా కాల్చేస్తాయి మరి కాలుతూ కాలుతూ అవి కూడా పూర్తిగా కాలి నామరూపాలు లేకుండా పోయి బూరిదైపోతాయి అట్లే ప్రపంచము ప్రపంచానికి సంబంధించినటువంటి మిథ్యా జ్ఞానము నాశనం చేస్తూ ఈ అహం బ్రహ్మస్మీ జ్ఞానం ఒక సంస్కారం అది కూడా నాశనం అయిపోతుంది సంస్కార సహిత చేతనే నాశం అవే ఆ సంస్కార సహిత చేతనం చేతనే ఆ సంస్కారం నాశనమైపోతాయి మరి ఇతరమైనటువంటి అజ్ఞానత్యం కూడా నాశనం అయిపోతుంది యాతే జ్ఞాన హువే పీచే జ్ఞానికు కర్తవ్యక అభావయ్ అందుకని జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానికి మళ్ళీ ఏ విధమైనటువంటి కర్తవ్యము లేదు అజ్ఞానాన్ని నాశనం చేయాలనేటువంటి మళ్ళీ కర్తవ్యం లేదు మరి బాధితాను వృత్తి చేత ఏదైతే ప్రారంభలేసమైనటువంటి ప్రపంచం ప్రతీతి అవుతుందో దీన్ని నాశనం చేయాలన్నట్టు కర్తవ్యం కూడా లేదు ఎందుకు మొదటగా కలిగినటువంటి జ్ఞానం సంస్కారం ఉంది ఆ సంస్కారం వచ్చిన అజ్ఞానాన్ని మరి ప్రపంచాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తుంది అందుకని మళ్ళీ కర్తవ్యం అంటూ ఉండదు విదేహ మోక్ష పర్యంత కే హోతే వా నా హోతే యానికి అభావం నహి హయే కింటూ విశేష రూపు సేవ సామాన్య రూప సేవ సంస్కార రూప సే జ్ఞానికే స్థితి హే అయితే విధే మోక్ష పర్యంతము అనుసంధానము ఉండదు అనుసంధానం లేకున్నా గాని జ్ఞానం యొక్క అభావం లేదు ఏమనగా విశేష రూపే సామాన్య రూపసే ఒక స్మృతి ఉంటే విశేష రూపకంగా ఉంటుంది జ్ఞానము లేకపోతే సామాన్య రూపం చేత లేదా సంస్కార రూపం చేత ఉంటుంది యాతి అంక్ చేసన్నవే విష అంతకాలమే బి బ్రహ్మనిష్ఠి విషయ స్థితికే సంభవితే జీవన్ముక్త జ్ఞాని విదేహ ముక్తికు పావే ఏ అర్థి సిద్ధు భయా ందుకని ఇప్పుడే మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఆరు వందల తొంభై ఏడో అంకంలో అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ద్వైత భ్రాంతి కలగదు ఆ జ్ఞానం రాదు అతనికి మళ్ళా అజ్ఞాన నివృత్తి కోసం అని ఏం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు జీవించుకున్నంత వరకు జీవన్ముక్తుడుగా ఉంటాడు అంతే కాలంలో పొందుతాడు అని ఆ శ్లోకం అర్థం ఈ మాయ కూడా మూడు విధాలుగా నశింపబడుతుంది అంచలంచుతుంది ఒకేసారి నశించదు మనం అంటాము చెప్పుకుంటాము జ్ఞానం లబ్ధ పరం శాంతిం ఆచరే నాది గచ్చతి అని చెప్పుకుంటాము కానీ క్రమేణ జ్ఞానం కలుగుతూ ఉంటే క్రమేణా అజ్ఞానం పోతూ ఉంటుంది ఇట్లా దీపం ముట్టియగానే వెంటనే చీకటి మటుమాయమైపోయినట్టు అజ్ఞానం పోదు క్రమేణ నశనం అవుతుంది అనుభవాలు చూసుకోండి మీరు సత్సంగానికి రాక పూర్వం మీ అంతఃకరణ స్థితి ఎలా ఉండే ఎట్టెట్లా మీరు గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉంటే మీ అంతఃకరణం ఎట్టట్లా పరిణామాన్ని పొందుతుంది అవస్థలు ఎట్లా మారుతుంది చూసుకోండి ఇక పూర్తిగా నిస్సంశయమైనటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఎట్లా ఉంటుంది చూసుకోండి అంటే ఏ విధంగా సూర్యోదయము కాకపూర్వము బ్రహ్మముహూర్తం నుండే క్రమేణా చీకటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పల్సగైతూ ఉంటుంది ఎట్టట్లా అరుణోదయం అవుతూ ఉంటుందో అట్లట్ల చీకటి మెల్లమెల్లగా పోతూ ఉంటుంది పూర్తిగా సూర్యోదయం అయిన తర్వాత పూర్తిగా పోతుంది అదే విధంగా ముముక్షు కూడా ఒకేసారి జ్ఞానం కలగదు ఒకేసారి అజ్ఞానం పోదు శాస్త్రం చెప్తుంది కానీ అట్లా కాదు అనుభవం చూసుకోండి క్రమేణా పోతూ ఉంటుంది ఈ మాయ మూడు విధాలుగా నశిస్తుంది అని అంటూ మనకు వరాహోపనిషత్తు రెండో అధ్యాయము అరవై తొమ్మిదో శ్లోకం చెప్తోంది శాస్త్రే నేను కార్యక్షమా నతిచా పరోక్షాత్ ప్రారంధ నాశాత్ ప్రతిభాస నాశో ఏం క్రమత్మ గురు శాస్త్రాలను ఆశ్రయించినంత ఈ జగత్తు పరమార్థం ఉన్నది సత్యం ఉన్నది బుద్ధి ఉంటుంది జగత్ సత్యత్వ బుద్ధి ఉంటుంది ఎప్పుడైతే గురు శాస్త్రాలను ఆశ్రయిస్తామో అప్పుడు శ్రీ గురుదేవుని యొక్క ముఖార నుండి వేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా మనకు ఇంతకు పూర్వము ఈ జగత్తు పట్ల ఏదైతే పరమార్థ బుద్ధి ఉండేనో సత్యత్వ బుద్ధి ఉండెనో అది తొలగిపోతుంది ఇది వాస్తవం కాదు కేవలం వ్యవహార యోగ్యం ఉన్నది అంతేగాని ఇది పరమార్థం కాదు అనేటువంటి వ్యవహార బుద్ధి ఏర్పడుతుంది అంటే పరమార్థ సత్తా పోయి వ్యవహారిక సత్తా వస్తుంది అర్థక్రియాకార్యత్వం కనపడుతుంది మనకు ప్రపంచంలో భోజనం చేస్తే తృప్తి కలుగుతుంది నీళ్లు తాగితే మనకు దాహం తీరుతుంది ఇంకా అనేక అనేక పనులు చేస్తుంటే ఆయా కర్మల యొక్క ఫలము మనకు సిద్ధిస్తుంది కానీ పరమార్థం మాత్రం కాదు అందుకని ఇది వ్యవహార యోగ్యం ఉన్నది కాబట్టి వ్యవహారిక దృష్టి వస్తుంది ప్రపంచం పట్ల పరమార్థ దృష్టి పోతుంది ఎప్పుడు గురుశాస్త్రాన్ని ఆశ్రయించి సత్సంగం చేస్తూ ఉన్నప్పుడు ఇక ఎప్పుడైతే శ్రవణము మననము నిధిధ్యాసనము ఇత్యాది సాధనాలను అవలంబించి చక్కగా దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు కార్యక్షమాన శాపరోక్ష అపరుక్ష జ్ఞానం చేత కార్యక్షమ అర్థక్రియ కార్యత్వం అంటే వ్యవహార బుద్ధి కూడా నష్టమైపోతుంది వ్యవహార బుద్ధి నష్టమై జగత్తు బాధ అయిపోతుంది అజ్ఞానము తత్కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచమంతా కూడా బాధ అంటే వ్యవహార బుద్ధి కూడా పోయి కేవలం బాధితాను వృత్తి చేత ప్రాతిభాషిక రూపం చేత కనపడుతూ ఉంటుంది అంటే వ్యవహార సత్త పోయి ప్రాతిభాషిక సత్త మాత్రము అవశేషంగా ఉంటుంది ప్రారంధ రేషం ఉన్నంత వరకు బాధిత వృత్తి చేత ఈ జగత్తు ప్రతీతి అవుతుంది కానీ ఇది పరమార్థము కాదు వ్యవహారికము కూడా కాదు కేవలం ప్రతీతి మాత్రం ఉంది అని అంటాడు దగ్ధరచనావ తాడును కాల్చిన తర్వాత చూడడానికి తాడు ఉంటుంది కానీ అది కేవలం చూసే పూర్తికే దాంతో ఏమి కార్యము కాదు అట్లే ఒక వస్త్రాన్ని మడత పెట్టి దాన్ని కలిసినట్లయితే వస్త్రం లాగానే ఉంటుంది మడతలు పెట్టి ఉన్నట్టుగానే ఉంటుంది కానీ అది మనం కట్టుకోవడానికి కప్పుకోవడానికి ఉపయోగం కాదు కేవలం సూస్య పూర్తిగా ఉన్నది అంటే ప్రాతిభాషికం ప్రతీతి అట్లే ఈ జగత్తు కూడా బాధైపోయి కేవల ప్రాతిభాషిక సత్స చేత ప్రతీతి మాత్రంగా ఉంటుంది ఇది ఎంతవరకు అని అంటే ప్రారబ్దనా ప్రతిభాసో ప్రారంధ నాశనం అయింది అని అంటే ఈ ప్రతిభాస నాశనం కూడా అయిపోతుంది ఈ ప్రాతిభాషిక సత్తా కూడా లేకుండా పోయి అత్యంత అభావం అయిపోతుంది ఏం క్రమశతీచ ఈ ఆత్మ యొక్క మాయా ఈ మూడు విధాలుగా నాశనం అవుతుంది అని మనకు వరాహోపనిషత్తు చెప్తుంది ఆ శ్లోకాన్ని తీసుకునే శ్రీ పండిత్ పీతాంబరజీ వారు కూడా మనకు వేదాంత బాలబోధంలో నూట ఎనభై మూడో పేజీలో చెప్పాడు ఈ ప్రకారంగా అజ్ఞానం నాశనమైంది కాబట్టి అతనికి పునః భ్రాంతి కలిగేందుకు అవకాశం లేదు సర్వత ముక్త సహ అతడు అన్ని ప్రకారాల చేత కూడా ముక్తుడే అతనికి కలిగిన జ్ఞానము మళ్ళీ నాశనం కాదు అజ్ఞానం పునః రాదు ఎందుకు రాదు జ్ఞాన నాశ అభావం ఏవ ఉపదయతి ఎనిమిదవ నాశనం కాదు ఒకవేళ కలిగిన జ్ఞానం నాశనం కావాలి అనంటే దానికంటే ప్రబలమైనటువంటి విరోధి జ్ఞానం కావాలి ఏదైనా జ్ఞానం ఒకటి నష్టమవుతుంది అనంటే దానికి ప్రబలమైనటువంటి విరోధి జ్ఞానం కలిగితే అది నష్టమైతు బాధ అయిపోతుంది కానీ ఈ అహం బ్రహ్మస్మీ జ్ఞానం ఎట్లా కలిగిందండి తత్వమస్యాది మహావాక్యాలు ఏవైతే వేదాంత వాక్యాలు ఉన్నాయో వేదాంత రూప ప్రమాణం ఉన్నదో ఆ ప్రమాణము చేత కలిగినటువంటి జ్ఞానము అయితే ఆ వేదాంత రూప ప్రమాణము కంటే ఇంకా ప్రబలమైన ప్రమాణాలు ఏమైనా ఉంటే ఆ ప్రబల ప్రమాణము ఈ వేదాంత మహావాక్య జ్ఞానము బాధ కానీ వేదాంతము కంటే ప్రబల ప్రమాణం ఉందా లేదు అనంటూ నూట శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ప్రమాణోత్పాదిత విద్య ప్రమాణం ప్రబలం వినా నా సతన వేదాంత ప్రబలమ్మాక్షతే ప్రమాణోత్పాదిత అంటే వేదాంత రూప ప్రమాణం చేత ఉత్పన్నమైనటువంటి విద్య అహం బ్రహ్మాస్మైనటువంటి జ్ఞానము నశించదు ఒకసారి అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఉదయించి ఆ నష్టం చేసిన తర్వాత మళ్ళీ ఆ జ్ఞానము నశింపబడదు ఎందుకు అంటే ఈ జ్ఞానం నాశనం కావాలంటే దీనికంటే ప్రబల ప్రమాణం ఉండాలి మరి దీన్ని నాశనం చేసేది అట్లా ఉందా ప్రమాణం ప్రబలం వినా ప్రబల ప్రమాణం లేకుండా నశతి ఈ వేదాంతజన్యమైనటువంటి అహం బ్రహ్మాస్మ జ్ఞానము నాశనం కాదు ఎందుకు కాదు అనంటే వేదాంత ప్రబలం మానం నక్షతే వేదాంతముల కంటే ప్రబలమైనటువంటి ప్రమాణాలు ఇంకా వేరే ఏమి లేవు ప్రత్యక్ష అనుమాన శాబ్ది ఉపమాన అర్థాపతి అనుపలబ్ధి ఇవన్నీ కూడా వ్యవహారిక ప్రమాణాలు వ్యవహార పూర్తికి ఇవి కూడా బ్రాంతి కాలంలోనే ప్రామాణికములు ఇవి అంటే భ్రాంతి నివృత్తి అయిన తర్వాత వాటి సత్తా ఏమి నడవదు ఈ దేహాదులు వ్యవహారిక దశలో ప్రామాణికంగా ఉన్నాయి ఎందుకు ఈ దేహాదుల చేత సకల వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ వ్యవహారాలు చేస్తున్నప్పుడు ప్రత్యక్ష ప్రమాణాలు కూడా అక్కడ మనకు ఉపయుక్తం ఉన్నాయి వ్యవహారం చేస్తున్నాము అందువల్ల ఎంతవరకు వ్యవహారిక సత్తా ఉంటుందో ఈ ప్రమాణాలు దేహాత్మ ప్రత్యో యద్వత్ ప్రమాణత్వేన కల్పిత అని సుందర పాండ్య ఒక మహాత్ముడు శంకరాచార్యుల కంటే పూర్వీకుడైనటువంటి వాడు చెప్తాడు యద్వద్ అంటే ఏ ప్రకారంగా దశలో ఈ దేహాత్మ ప్రత్యయము ఈ దేహమే నేను ఈ దేహమే ఆత్మ అని ఈ దేహంతో ఏ వ్యవహారము ఇది ప్రమాణ రూపకంగా చలమణి అవుతుందో అట్లే ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు కూడా వ్యవహార దశలోనే వాటికి సత్తా వాటి యొక్క ఉనికి వాటి యొక్క మనుగడ ఉంటుంది అంతే ఎంతవరకు అని అంటే ఆత్మనిశ్చయాత్ అని చెప్పినాడు అంటే ఆత్మనిశ్చయం అయ్యేంత వరకు ఇవి ప్రామాణికంలే ఆత్మ నిశ్చయం అయితే అప్రమాణం అయిపోతాయి బాధ అయిపోతాయి విధంగా దేహాదిక ప్రపంచం జ్ఞానం చేత బాధ అట్లా ప్రపంచాంతర్గతమైనటువంటి ప్రత్యక్షాది ప్రమాణాలు కూడా బాధయిపోతాయి ఇక ప్రబల ప్రమాణం ఒకటే ఒకటి ఉంటుంది కేవలం వేదాంతం ఒకటే ప్రబల ప్రమాణం వేదాంతం అంటే కూడా అక్కడ కూడా కించిత విచారం ఉంది వేదాంత ఉపనిషత్ ప్రమాణం అని చెప్పుకుంటాం మనం మరి ఉపనిషత్తులు వేదంలోనే కదా మరి ఆ వేదం కూడా మిథ్యాన్ని నిశ్చయమైంది ఇప్పుడు ఈ జ్ఞానికి నా శాస్త్ర నా శాస్త్రం నా శిష్యు నా శిక్ష చం నాహం న వాయం ప్రపంచ స్వరూపాబోధే వికల్ప సహిష్ణు తదేకోవశిష్టవ కేవలోహం తదేకోవశిష్ట శివ కేవలోహం శాస్త్రము లేదు శాస్త్ర అంటే శాస్త్రాన్ని రచించిన వాడు లేడు మరి బోధకుడు లేడు శిష్యుడు లేడు గురువు లేడు ఏవీ లేదు ఎప్పుడైతే స్వరూపావబోధ సుస్వరూప సాక్షాత్కరం అవుతుందో అప్పుడు అన్ని బాధ అయిపోతాయి శాస్త్రం కూడా బాధైపోతుంది మరి ఇప్పుడు వేదాంతం కూడా బాధ కదా అనంటే ఇక్కడ ప్రమాణము అంటే కేవలం మహావాక్యము కాదు మహావాక్య జన్య అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి ఆ వృత్తి ఆరుఢ చైతన్యము అది ప్రమాణం అది ఎప్పుడు నాశనం కాదు ఏ విధంగా వత్తి ఎందు ఆరుఢమైనటువంటి జ్యోతి చీకటిని ఏ విధంగా నాశనం చేస్తుందో అదే విధంగా ఈ అంతఃకరణ పరిణామాత్మకమైనటువంటి అహం బ్రహ్మాసమైనటువంటి వృత్తి వృత్తి అది కేవలం జడమున్నది దాని ఎందు ఆరుడమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది అజ్ఞానానికి బాధకం అది ఎప్పుడు నాశనం కాదు అయితే అది పూర్వం కూడా ఉండింది కదా చైతన్యము మరి అప్పుడు ఎందుకు అజ్ఞానం నష్టం కాలేదంటే ఈ వృత్తి లేదు కదా దానికి ఉపాధి అహంబ్రహ్మస్మి వృత్తి లేదు ఆ వృత్తి ఉదయించిన తర్వాత వృత్తి అంద ఆడమే ఆ చైతన్యం అజ్ఞానాన్ని నాశనం చేస్తారు వృత్తి ధా బోధ వృత్తి అని ఈ విధంగా చెప్తారు మహా వృత్తి సహిత చైతన్యం అనండి చైతన్య సహిత వృత్తి అనండి ఏదన్నా పర్వాలేదు కానీ వృత్తి కావాలి అహం బ్రహ్మాస్మ వృత్తి ఉదయించిన తర్వాత అప్పుడు ఆ నాశనం అవుతుంది ఆ వృత్తి ప్రబలమైనటువంటి వేదాంత వాక్య జన్యం కాబట్టి ఆ వేదాంతాల కంటే ప్రబల ప్రమాణం మరొకటి లేదు కాబట్టి కలిగినటువంటి అహం బ్రహ్మాస్మ జ్ఞానము అది నాశనం కావడానికి అవకాశం లేదు అనశ్చతి నా వేదాంత ప్రబలం మానమిక్షతే వేదాంతం కంటే ప్రబలమైనటువంటి మానం అంటే ప్రమాణము నక్షతే అది లేదు కాబట్టి కనపడవుట లేదు కాబట్టి కలిగినటువంటి అహం బ్రహ్మాస్మి జ్ఞానం నష్టం కావడానికి అవకాశం లేదు అందుకని అతడు సర్వత ముక్తుడే అని ఈ విధంగా చెప్పి ఇప్పుడు గ్రంథాన్ని ఉపసంహారం చేస్తున్నాడు అంతిమ శ్లోకం చూడండి తస్మాత్ వేదాంత సంసిద్ధం సదద్వైతం నా బాధ్యతే అంతకాలేప్యతో భూత వివేకాన్ని రువృతి తస్మాత్ అని ఈ ఆ గ్రంథాన్ని ఉపసంహారం చేస్తూ నిగమనం చేస్తున్నాడు వేదాంత సంసిద్ధం సదద్వైతం వేదాంతముల చేత ఉపనిషత్తుల చేత సిద్ధమైనటువంటి ఏదైతే సద్ప అద్వితీయ వస్తువు ఉన్నదో పరబ్రహ్మ వస్తువు ఉన్నదో ఆ అద్వైతము అంతకాలేపీ నా బాధ్యత అంతకాలంలో కూడా అది బాధ కాదు ఎప్పుడు ఏకరీతిగా ఉంటుంది అత భూత వివేకాత్ అందువల్ల పంచభూత వివేకం అనేటువంటి గ్రంథం చేత ప్రయోజనం ఏమిటి అని అంటే నిర్వృతి స్థిత నిర్వృతి అంటే నిరతిశయమైనటువంటి సుఖం అది స్థిరపడుతుంది అంటే చర్వ యొక్క నివృత్తి పరమానంద బ్రహ్మ ప్రాప్తి అయినటువంటి మోక్షము సిద్ధిస్తుంది పంచమహాభూత వివేకం ద్వారా అని గ్రంథాన్ని ఉపసంహారం చేస్తున్నాడు ఉపపాదితం అర్థం ఉపసంహరతి ఇంత దగ్గర ప్రతిపాదించబడినటువంటి విషయాన్ని ఉపసంహారం చేస్తున్నాడు ఇది శ్రీ పంచదశ్యాం పంచమహాభూత వివేక అనంటూ రెండవ పంచమహాభూత వివేకం అన్నటువంటి గ్రంథాన్ని ఉపసంహారం చేసుకుంటున్నాం ఇది శ్రీమద్ పరమహంస శ్రీమద్ భారతీయ తీర్థ విద్యారణ్య మునివర్య కింకరేణ రామకృష్ణ ఆఖ్య విదుష విరచిత మహాభూత వివేక దీపిక సమాప్తి అని ఈ ప్రకారంగా మంగళ పూర్వకంగా రెండవ ప్రకరణాన్ని మనం ఉపసంహారం చేసుకున్నాం హరి ఓం తచ్చు సహనౌన సహ వీర్యం కర తేజస్వినధీతమస్సు మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి